ఇప్పుడు పరిస్థితి అది కాదు ఇప్పుడు మహాభారత కాలంలో ధర్మము యొక్క పరిధులు దాటి యుద్ధాలు చేశారు ఇప్పుడున్న పరిస్థితి అది అంటే రాగద్వేషాలు ఉంటాయి అని చాలా తీవ్రమైన స్థాయిలో ఉన్న కారణంగా ధర్మము యొక్క హద్దులను అన్నిటికీ చేరికి వేసేటువంటి విధంగా రాగద్వేషాలు ప్రబలి ప్రబలినవి రామాయణానికి భారతానికే అంత తేడా ఉన్నది ఎనీవే కాబట్టి ధర్మరాజు గారు ఆ సందర్భంలో చెప్పి మీ సత్యవాక్యము అనిపించుకోదు ఈ దృష్టాంతో ఎందుకు చెప్పానంటే నేను ధర్మరాజు గారి మీద ఏదో చెప్పడం కోసం చెప్పలేదు పరబుద్ధి సంక్రాంతయే తథైవ ఉచార్యమాన అనే విషయం చెప్పడం కోసం చెప్పాను కాబట్టి ఎప్పుడైనా ఎవరలేనాను ఏమండి ఆ ట్రైన్ వచ్చిందా వెళ్ళిపోయిందా అని అడిగారనుకోండి అప్పుడు మీరేం చేయాలి మీకు అతని బుద్ధికి సరైన సమాచారం వెళ్ళే విధంగా అవసరమైతే అతన్ని నిలబెట్టి కొంత ఎక్స్ప్లెయిన్ చేసి సరైన సమాచారం వెళ్ళే విధంగా చెప్పాలి అంతేగాని నాకు తెలియదండి అయితే ఆ వెళ్ళిందని ఆ వెళ్ళలేదని అలాగా హాఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు అంత చిన్న చిన్న విషయంలో కూడా మనం కాషస్గా ఉండి సత్యాన్ని పలకాల్సి అయితే నేను సత్యము అంటే అది యథార్థమైతే సరిపడదు ఆ సందర్భాన్ని బట్టి సత్యశబ్దానికి జాగ్రత్తగా అర్థం తెలుసుకుని చెప్పాలి నా సత్యవచనం సత్యం నా సత్యవచనం మృషూతితమత్యంతం ఏతత్ సత్యం మతం మమ అని మహాభారతంలో శ్లోకం ఉన్నది కేవలము అది సత్యమైనంత మాత్రాన అంటే అది చెప్పిన మాట యథార్థమే అక్కడ ఉన్న పరిస్థితికి చెప్పిన మాటకి సరిపడింది అంత మాత్రానది సత్యవచనం అయిపోదు ఒకప్పుడు అక్కడ ఉన్న పరిస్థితికి చెప్పిన మాట ఆపోజిట్గా ఉన్నప్పటికీ కూడా అది వెంటనే అది అసత్యవచనము అని నిర్ధారించడానికి కూడా వీల్లేదు సో సకల ప్రాణుల యొక్క హితము కూడా దానివల్ల సంపాదించబడాలి అప్పుడే సత్యవచనము అనేది అన్వయిస్తుంది ఇప్పుడు ఒక ఆయన భోజనాన్ని కూర్చోబోతున్నాడు అనుకోండి భోజనాన్ని కూర్చోబోతుంటే ఓం భూభువు స్వాహాన్ని పరిశీలించడం చేసి నన్ను నిపులు తినబోతూ అయ్యా నీకు ఆశోచ్యం వచ్చింది అని చెప్పకూడదు ఆయనకి ఆశయ ఉచ్యమం ఏదో మహిళ ఆ మాట భోజనం అయిన తర్వాత చెప్పాలి లేకపోతే ఆయనకి ఏదైనా అర్జెంట్ ఫోన్ వచ్చింది ఆ అర్జెంట్ ఫోన్ వస్తే ఆ ఆ ఫోన్ ఆపి ఆయన భోజనాన్ని కూర్చున్నాడయ్యా నువ్వు ఆగు నువ్వేమిటో చెప్పు నాకు చెప్పు అని ఆ సమాచారం తీసుకుని ఆయన భోజనం పూర్తి చేసిన తర్వాత చెప్పాలి అంతేగాని ఆయన ఇంకా నూట నుండి వెతుకులు నోట్లో వేసుకోవడానికి ముందే ఈ మా సమాచారం చెప్పి ఏముండో అక్కడ రొంపులు అడ్డుకుపోయాయని చెప్పారనుకోండి అది చెప్పిన మాట సత్యమే అయినా అది దాంతో దోషం వచ్చేస్తుంది అనుద్వేగకరం వాక్యం సత్యం క్రియహితం చెయ్య అని పదిహేడో అధ్యాయంలో వస్తుంది భగవద్గీత పదిహేడో పద పదహారో అధ్యాయంలో అనుకుంటారు వేరేవారు సో మీరు చెప్పి వచనము సత్యమైతే సరిపడదు అది ఎదుటివాడికి ఉద్వేగాన్ని అంటే ఆందోళన అలజడి దుఃఖము కలిగించేది కాకూడదు సో కాబట్టి చాలా కాషస్ గా ఉండాల్సి ఉంటుంది వచ్చిన మాట మాట్లాడేప్పుడు ఊరికే అలవోకగా కోచింగ్ చెప్పుకుంటూ పోతే అది అది సత్యం ఇందుకు దృష్టాంతం కర్ణపర్వంలో వచనం మన సత్యవచనం సత్యం అసత్యవచనం వృష భూతహితం తదేవ సత్యం మతం మమ అనేది కర్ణపర్మం మహాభారతంలో వచ్చిన వాక్యం ఈ వాక్యానికి దృష్టాంతం కూడా చెప్పారు అక్కడ అదేలాగంటే ఒక సాధువు అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టు ఒక ఆయన సన్యాసి ఈ లోపల అదే ఫుట్ పాతం పట ఒక లేడీ పరిగెత్తుకుంటూ వస్తుంది ఆమెను వెనక్కాల నుంచి రౌడీలు కరువుతూ వస్తారు అప్పుడు ఆ హత్య దగ్గర నుంచి ఇటో దారి అటో దారి రెండు వేరు వేరు దారులు ఉంటాయి ఆయన ఏం చేస్తాడంటే అమ్మ ఆమెని అమ్మ నేను మీరు చెప్పినట్టు చేయండి నేను చెప్పినట్టు చేయండి అని ఈ దారిని పంపించేస్తాడు మీరు దారిని వెళ్ళిపోండి తొందరగా గ్రామానికి చేరతారు అక్కడ మీకు రక్షణ లభిస్తుంది అని ఆమె దారిని అటు పంపించేస్తాడు ఆయన సరిగ్గా అక్కడే కూర్చుంటాడు ఈ లోపల ఈ రౌడీలు ఆ దారిని పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చి ఏమో ఏ ఇప్పుడే ఇలా ఒక లేడీ వెళ్ళింది కదా ఎటు వెళ్ళింది అని అడుగుతారు అడిగి ఆయన చెప్తాడు ఇలా వెళ్ళి నేను ఇంకో దారి చూపిస్తాను ఆ దారి అడవి లోపలికి మరింత లోపలికి తీసుకుపోతున్నాడు చూపించి వాళ్ళు ఆ దారం పుట్టు లోపలికి వెళ్ళిపోతారు అడవి లోపలికి వెంటనే ఈయన లేచి తన కమండలము మాల ఇంకా ఏవో కొన్ని పర్సనల్ ఎఫెక్ట్స్ ఏవో ఉంటాయి అవన్నీ కట్టగట్టుకుని కూడా వెళ్ళిపోతాడు ఎందుకంటే వాళ్ళు కొంత దూరం వెళ్ళి తెలుసుకుంటారు కానీ ఈ సాధువు మనకి తప్పుదారి చెప్పాడు అని తెలుసుకుంటాను తెలుసుకుని వాళ్ళు ఆ అమ్మాయిని ఏదో చేయాలనే దృష్టి విదిలిపెట్టేసి సాధువు మీద పొందీర్చుకున్న కోసం వాపసు వస్తారు అందుకోసం వాళ్ళు వాపసు వచ్చేదానికోసం ఈయన వేచి ఉండడం ఇంకా అక్కడ ఉంటే క్షేమం లేదు కాబట్టి అది వెకేట్ చేసేసి ఆయన ఇంకో చోటకు వెళ్ళిపోతారు కాబట్టి ఆ సమయంలో ఆయన పలికిన ఆ అసత్య వచనం ఏది కలదో అదియే యథార్థము అదియే అసల శిసలైన సత్యము అని తెలిపారు ఎందుకంటే ఆయన చెప్పింది అసత్యమే అయినా సత్యమైన ఎందుకని ప్రాణి హితమును కోరేది కనుక అది సత్యమైనది కాబట్టి ఆ విధంగా మనం చెప్పే మాట నలుగురికి ఉపకారం చేసే మాట చెప్పాలి ఎవరికి కూడా క్లేశాన్ని కష్టాన్ని కలిగించే మాట చెప్పకూడదు నలుగురికి ఉపయోగపడేటువంటి ఎదుటివాడికి హాని ఏ ప్రాణికి హాని కలగనే విధంగా మాత్రమే మన వచనము ఉండాలి అప్పుడే అది సత్యమవుతుంది ఒక సాధువు నడిచి వెళ్తున్నాడు వెళ్తుంటే కొంతమంది పిల్లలు ఒక తాబేల్ని పట్టుకున్నారు తాబేల్ని పట్టుకుని దానిని చంపి వండుకు తినాలని వాళ్ళ ప్లాన్ వాళ్ళు కట్టె కట్టెతోటి దాన్ని కోరుతున్నారు ఎంత కొట్టినా అది సాగు అది సాగుతుంది ఆ పైన డెప్ప దానికి రక్షణ ఈ సాధు అన్నాడు నాకు నాకు అనవసరం మీరు ఏం చేసుకుంటారని కానీ తాబేల్ని అలా సాగుదాయాలి అని అన్నాడు వాళ్ళు అడగలేదు ఇన్ని అంటే వాళ్ళు అన్నారు అదే అహో అలాగా అయితే మరి తాబేలు ఎలా చూసుకుందని అడిగాడు ఈ విషయాన్ని నాకు అనవసరం మీరేం చేసుకుంటారు నాకేం సంబంధం లేదు కానీ తాబేల్ని చంపాలంటే కట్టి పుచ్చుకుని అలా కొడితే తాగుదేది తిరగేసి పొడక పుచ్చుకుని ఒక కోర్టు పుడిస్తే చూసుకుందని చెప్పాడు చెప్పేసి దాని దాన్ని దాన్ని వెళ్ళిపోయాడు అది సత్యమా అసత్యమా అంటే అది సత్యం అది అసత్యమే అవుతుంది చెప్పిన మాట సిచ్యువేషన్కి పర్ఫెక్ట్ గా కుదిరిన ఆ వచనము సత్యము కాదు ఎందుకంటే ప్రాణి యొక్క హితము అది చేయటం లేదు కనుక అంచేతనే ఈ సత్యవచనము నోటి నుండి వచ్చింది అంటే అది ఎప్పుడు సిద్ధిస్తుందంటే మనకి ఆ సత్యము యొక్క లక్షణాలన్నీ దానికి పట్టాలి అంటే మనం మౌనాన్ని బాగా అభ్యాసం చేయాలి మీరు మౌనాన్ని ఎప్పుడైతే అభ్యాసం చేస్తే ఏకాంతంలో ఉండడము మౌనంగా ఉండడము ఈ రెండు పనులు మీరు ఎప్పుడైతే నియత భాషణము భగవాన్ రమణ మహర్షి చెప్పేవారు తక్కువ మోతాదులో భోజనం చేయడము లఘు భోజనము మితంగా భో అదే మితమైన భోజనము మితమైన భాషణ ప్రధానమైన సాధనగా చెప్పేవారే మితంగా మీరు మాట్లాడారు ఎప్పుడైతే తక్కువ మాట్లాడతారో క్రమంగా ఆ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ డెవలప్ అవుతుంది ఈ అవుటర్ సైలెన్స్ నుంచి ఇన్నర్ సైలెన్స్ డెవలప్ అవుతుంది ఇన్నర్ సైలెన్స్ అన్నా ఇన్నర్ స్పేస్ అన్నా ఒకటే ఆ ఇన్నర్ స్పేస్ వస్తుంది అప్పుడు నేను బుద్ధి ఆ తేడా ఆ వివేకం బాగా అనుభవానికి అటువంటి వివేక స్థితి నుండి మీరు పలికే ప్రతి మాట కూడా చాలా వివేకవంతంగా ఉంటుంది సత్యవాక్యమే ఉంటుంది ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది కాబట్టి ఈ సత్యం అనేది జీవితంలో అనుభవానికి వచ్చే చక్కటి ఉపాయం ఏమిటంటే మౌనమును పాటించుత మంచిది దమహమ ఇవి రెండు గుణాలు ఇప్పుడు ఇంద్రియములు ఉన్నాయి మనకి జ్ఞానేంద్రియములు తీసుకోండి ఒక రకంగా కర్మేంద్రియములందు కూడా దమ అనే లక్షణాన్ని అన్వయిస్తారు ధమము అంటే సంయమనము ఇప్పుడు దానికి ఎలాగంటే ఇప్పుడు గుర్రాలు ఉందనుకోండి పొగరుమోతు గుర్రం ఉందనుకోండి పొగరుమోతు గుర్రాన్ని మీరు దారిలో పెట్టాలి దాన్ని అలా వదిలేస్తే అది పిచ్చెత్తినట్టు పరిగెడుతుంది దా దాని అది రథాన్ని లాగినట్లయితే ఆ రథం వెళ్ళిపోయి రోడ్డు పక్క గోతులు పడిపోతుంది కాబట్టి పొలరుమోతు గుర్రము దానికి అదాంత అశ్వము అంటారు కఠోపనిషత్తులో అపదప్రయోగం అన్నది ఆ అశ్వములు గుర్రములు ముఖ్యంగా ఇంద్రియాల దృష్టిలోనే చెప్పారు ఇంద్రియములు అశ్వములు ఆత్మానం రచనం విద్ధి శరీరం రథమేవటు ఇంద్రియాన్ని హయాన్యాహు సో ఇంద్రియములు అంటే గుర్రములు అని అర్థం ఇప్పుడు ఈ గుర్రములు ఎలా ఉండాలి అంటే పొగరుమోతుగా ఉండకూడదు దాంతములుగా ఉండాలి కానీ అదాంతములుగా ఉండకూడదు అంటే గుర్రములకి మనము కళ్ళం కట్టి దాని నోట్లో కళ్ళ్యాన్ని పెట్టి ఆ కళ్ళని గట్టిగా పట్టుకుని ఆ గుర్రాన్ని మనం నియంత్రిస్తూ ఉండాలి నియమిస్తూ ఉండాలి ఆ గుర్రము తనకు ఇచ్చ వచ్చిన రీతిలో పరుగులు తీయరాదు సరైన మార్గంలో వెళ్ళాలి మనం నిర్దేశించిన మార్గంలోనే వెళ్ళాలి ఎంత వేగంగా వెళ్ళాలని మనం ఆశిస్తామో అంతే వేగంగా వెళ్ళాలి అంతకంటే ఎక్కువ వేగంగా వెళ్ళరాదు ఆ రకంగా దమం చేయాలి ఒకసారి నేను ఎక్కడో కార్లో వెళ్తున్నాను ఎవరితోట్రా అమెరికాలో వెళ్తుంటే ఆయన ఎనభై మైళ్ళ స్కీన్ గడుపుతున్నాడు నేనున్నాను నాకేం అభ్యంతరం లేదు నేను వంటను కానీ నేను ఎనభై మైళ్ళైనా పర్వాలేదు నాకు వంద అయినా పర్వాలేదు ఏదైనా యాక్సిడెంట్ అయినా నా వైపు నుంచి నాకేమీ భయం లేదు కానీ నువ్వు కుటుంబీకుడువి ఎందుకు అంత స్పీడ్ ఎందుకు తర్వాత పోలీసు కొట్టుకున్నాడంటే నీకు టికెట్ ఇస్తాడు ఇన్సూరెన్స్ పెరిగిపోతుంది ఫైన్ పడుతుంది ఎందుక ఎనభై స్పీడ్ ఎందుకు అలా పెడుతున్నావు అన్నాను నాటవర్స్ లా ఒకటి ఉంది కదా దాటకూడదనే లా ఉంది అరవై ఐదు అంటే చాలా ఎక్కువ స్పీడ్ అది హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్ చాలా స్పీడు అంతకంటే ఎక్కువ స్పీడ్ ఎందుకు నీకు అదేనంటే ఆయన అంటాడు ఈ ఈ స్టీరింగ్ ముందు కూర్చుంటే మనకి తెలియకుండానే స్పీడ్ పెరిగిపోతుందండి అంటే నేను అన్నాను స్పీడ్ ఎలా పెరుగుతుంది కాలుతో యాక్సిలరేటర్ చొక్కతే పెరుగుతుంది కదా అంటే మనకి తెలియకుండానే కాలు ఎక్కువ గ్యాస్ పెట్టేస్తుందండి అంటే నేను అన్నాను అదివేమయ్యా దానికే పొగరమోతో గుర్రమో అని మన శాస్త్రంలో వర్ణిస్తారు అంటే నీ కాలు యాక్సిలరేటర్ నొక్కే సందర్భంలో నీ కాలు మీద నీకు అజమాయిషీ లేదు అది అలా పంపు చేసేస్తూ ఉంటుంది స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది అంటే నీ మనస్సు మీద నీకు అజమాయిషీ లేదు నీ దేహే నీ ఇంద్రియాల మీద నీకు అజమాయిషీ లేదు ఇది చాలా తప్పు పరిస్థితి అది యోగ్యమైన పరిస్థితి కాదు కాబట్టి అలా ఉండకూడదు అలాగే మన జీవితంలో ఇంద్రియములన్నీ కూడా వాటి ప్రకారంగా మనం నడుచుకోకూడదు మనం చెప్పినట్టుగా అవి నడుచుకోవాలి వాటి మీద ఎప్పుడు కూడా సంయమము అంటే రిస్ట్రెయిన్స్ అంటారు ఇంగ్లీష్లో ఇంద్రియాలను రిస్ట్రెయిన్ చేయాల్సి ఉంటుంది వాటిని సంయమ సంయమిస్తూ ఉండాలి నియమిస్తూ ఉండాలి అంటే అవి వేగంగా ఒక మొతాదు నుంచి వేగంగా ముందుకు పరుగులు తీసే తీసే ప్రయత్నం చేస్తుంటే మీరు వెనక్కి లాగాలి ఇప్పుడు లడ్డు వడ్డిస్తున్నారు అనుకోండి పెళ్ళిళ్ళు లడ్డు కొంచెం పెద్ద సైజు లడ్డూ వడ్డిస్తున్నారనుకోండి మొదటి లడ్డు వాళ్ళు వడ్డిస్తారు మీరు అడగకుండానే రెండో లడ్డు దగ్గరకు వచ్చి వేయమంటారా అంటారు మీరు అలా మౌనంగా ఇటు కాకుండా అటు కాకుండా ఉంటే వేసేసి వెళ్తున్నారు అంటే మీరు ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతున్నారన్నమాట అది ఎస్ అనాలా నో అనాలా మీరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు అలా ఉండకూడదు మీరు ఫామ్గా ఆయన అక్కడి నుంచి వస్తుండగానే వెరీ ఫామ్ మీరు ఫామ్గా చెప్తే ఆయన వేయడం మీరు కొంచెం మొహమాట పడితే వేసి లేబెట్టు ఇప్పుడు ఆయన వేసేటంటే అర్థం మీరు మొహమాట పడ్డారు మీరు మొహమాట పడ్డారంటే అర్థం ఏటో తెలుసిన జిఫేంద్రియముపై మీకు ఉండాల్సినంత రిస్ట్రెయింట్ లేదు అని అర్థం ఆ రిస్ట్రెయింట్లో తేడా వచ్చేసింది అని అర్థం అలా ఉండకూడదు కాబట్టి ఇంద్రియములపై చక్కని నియంత్రణ ఉండాలి తద్వారా ఇంద్రియములు మన వశంలో ఉంటాయి తద్వారా మనకి లభించేటువంటి భోగములు కూడా మోతాదు మించకుండా పరిమితంగా ఉంటాయి తద్వారా మన శరీర ఆరోగ్యం మానసికమైన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఇంద్రియములను వాటి దారి వెళ్ళిట్లాగా మాత్రం ఉండకూడదు శంకర్లు ఏమంటారు చూద్దాము దమ బాహ్యేంద్రియోపశమ ఆయన ఏమంటున్నారంటే ఉపశమనం చేసేమన్నారు అంటే మీరు ధ్యానం చేయాలనుకోండి ధ్యానం చేయాలంటే మీరు కళ్ళు ముసుకుని ధ్యానం చేయాలి కళ్ళు తెరిచి కొంతమంది జపం చేస్తూ ఉంటారు కళ్ళు తెరిచి జపం చేస్తారు కళ్ళు తిరిగి చూస్తూ ఉంటారు చుట్టూ ఏం జరుగుతూ ఉంటుంది మాల తిరుగుతూ ఉంటుంది చుట్టూ ఏమవుతూ ఉంటుందో చూస్తూ ఉంటారు సో కాకి గడిటెత్తిపోతూ ఉంటే ఆయన ఆ కాకిని తోలడం వెనకాల పరిగెడతారు జపం చేస్తూ ఉంటారు అంటే అర్థమేమిటి ఆ కన్ను మూసి ఉంచలేరు అన్నమాట కళ్ళు మూసుకుని ఉండలేరు అలా ఉండకూడదు కళ్ళు మూసేసుకోవాలి జపం చేసేప్పుడు కళ్ళు మూసుకోవాలి అలాగే చెవులు కూడా చుట్టూ శబ్దాలు ఏవో వింతవో మనం శ్రద్ధ పెట్టి వినకూడదు మనం శ్రద్ధను తీసిపారేస్తే ఆ ఫోకస్ని తీసేస్తే ఆ శబ్దాలు మీరు కూడా అవి వినబడ్డం మానేస్తాయి మీ మనస్సుని విత్హోల్డ్ చేసేస్తే ఇంకా ఆ శబ్దాలు మీకు వినపడం మానేస్తాయి ఎలా ఉంది అదేవిధంగా ఇతర ఇంద్రియములను కూడా ఇప్పుడు ధ్యానమును బాగా చేయాలి అనుకునేవాళ్ళు ధ్యానాన్ని బాగా అభ్యాసం చేయాలనుకునేవాళ్ళు ఆహార నియమాన్ని తప్పకుండా పాటించాలి ఎందుకంటే మీరు అధికమైన ఆహారాన్ని మీరు భుజించిన సందర్భంలో ధ్యానము కుదరమవుతుంది ధ్యానానికి భంగమైపోతుంది ఎందుకంటే ఆహారాన్ని అధికంగా భుజిస్తే మనస్సు తమో గుణంలోకి వెళ్ళిపోతుంది తమోగుణంలో ఉండగా ధ్యానం కుదరదు ధ్యానం అనేది సాత్విక్ స్టేట్ ఆఫ్ మైండ్ సో హై హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అంటే మనస్సు చాలా అలజడిగా ఆందోళనగా ఉండడము రజోగుణము మనస్సు దల్గా ఉండడము తమో గుణము మనస్సు ఎలర్ట్గా ఉండడము ఆలోచనలు సంకల్పాలు తక్కువ ఉంటాయి కానీ మనస్సు చాలా జాగరూకంగా ఉంటుంది దాన్ని సత్వగుణము అంటారు కాబట్టి ధ్యానము అనేది సత్వగుణ స్థితి మనస్సు యొక్క సత్వగుణ స్థితి మీకు అది మీకు ధ్యానము బాగా కుదరాలి అంటే ఆహార నియమము ఉండవలము ఉదాహరణకి మీరు రాత్రి పెళ్లివారి భోజనం ఏదైనా చేశారనుకోండి మొన్నడు ఉదయం మీ ధ్యానం సరిగ్గా సాగదు రాత్రి మీరు లఘువుగా భుజించి చక్కగా తేలిక భోజనము పరిమితంగా భుజించి పడుకుని నిద్రపోయారు అనుకోండి తొందరాలే మీకు తెల్లవరసామనే తెలివి వచ్చి చక్కగా ధ్యానం చేసుకోవటానికి మనస్సు అనుకూలంగా ఉంటుంది ఓహో ఈ మైక్ ఈ మైక్ది కాదు ఆ సౌండ్ ఈ మైక్ ఆన్ ఉన్నా ఉంది ఆన్ లేకుండా ఉంది ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు ఆఫ్ చేసేసాం అయినా వస్తూనే ఉంది అంటే ఏదో ట్యూబ్లైట్ ఏదో అవి ఉంటున్నాయి నిలబడుతుందా ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది అది దమ్మము ఇంద్రియములు ఎడల చక్కది నియంత్రణ ఉండాలి దీనికి నేను మీకు దృష్టాంతం చెప్తా ఇంద్రియములు అగ్లు అగ్నితో పోల్చారు ఇంద్రియాగ్నయ శబ్దాధీన్ విషయానన్నే ఇంద్రియాగ్నిషు తిప్ప నాలుగో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు ఇంద్రియములు అగ్నుల వంటివి కళ్ళు ఉన్నాయనుకోండి అది ఒక అగ్ని వాక్కు ఒక అగ్ని జిహ్వ ఒక అగ్ని ఘ్రాణము ఒక అగ్ని శ్రోత్రేంద్రియము ఒక అగ్ని ఈ ఇంద్రియములు అగ్నుల వంటివి అగ్నియందు మీరు ఏది సమర్పిస్తారో అది మోతాదు తక్కువగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అగ్నిలో ఆజ్యం వేయాలి తప్ప మిరపకాయలు వేయకూడదు అగ్నిలో మిరపకాయలు వేస్తే ఏమిటవుతుంది చుట్టుపక్కల అమ్మలు కూర్చోలేకపోతారు అదే అగ్నిలో ఆజ్యం వేసారనుకోండి అప్పుడు ఆ ధూమగంధము చాలా మంచి పరిమళంతో కూడి ఉంటుంది చుట్టూ ఉండే వాతావరణాన్ని కూడా శుద్ధి చేసే శక్తి దానికి ఉంటుంది ఆజ్యం అయితే అదొక విషయం కాబట్టి వేసే వస్తువు శుద్ధమైనదై ఉండాలి రెండవది ఆజ్యం కూడా పరిమితంగా వేయాలి ఊరికే మంది కాదు కదా అని అలాగా ఎలా పోషిస్తూ ఉండడం కాదు కొంతమంది ఈ హోమం చేసి వాళ్ళు పెద్ద సుక్కు పట్టు పెద్ద స్పూన్ పట్టుకుంటారు ఆ గిన్నె ఆజ్యం పెట్టుకుంటారు అక్కడ మంత్రాలు చదివేడు మంత్రాలు చదువుతూ ఉంటాడు ఈయన ఇలా తీస్తూ ఉన్నాం పోస్తూ ఉండండి ఈ ఏదో ఆజ్యాన్ని గిన్నెలోంచి నిప్పుల్లో పోయడం కోసం కూర్చున్నట్టుగా అక్కడ స్వాహాకారంతో సంబంధం లేకుండా ఆయన స్వాహా అనకముందే ఈయన వేసేస్తాడు ఆయన శ్వాహ ఒకసారి రెండు చెంచాలో మూడు చెంచాలో నెయ్యి నిప్పుల్లో పోస్తాడు ఆయన అంటే అర్థం ఏంటంటే ఆయన సరిగ్గా చేయట్లేదు అలా ఉండకూడదు స్వాహా చెప్పే వరకు ఆగాలి పరిమితమైన మొత్తంలోనే నెయ్యిని నిప్పుల్లో వేయాలి అలాగే నెయ్యిని ఉడితే ఎక్కువగా ఉంది కదా అని పోసేయకూడదు అది అలాగే హోమం చేయాలి అదేవిధంగా కళ్ళకి హోమం చేస్తాము ఎప్పుడైనా టీవీ చూశారనుకోండి పరిమితంగా చూడాలి ఆహారం తిన్నారనుకోండి పరిమితంగా తినాలి శుద్ధమైన న్యూట్రిషస్ ఫుడ్ పరిమితంగా తినాలి ఆహారం తినడం అంటే ఎందుకంటే అగ్నిలో హోమం చేయడం వంటిది శబ్దాలు ఎప్పుడైనా మ్యూజిక్ అది వినాలను వినాలనుకోండి మంచి లయబద్ధమైన సంగీతం మనస్సుని ఆనందం కలిగించేది అలాగే సత్వగుణ క్లాసికల్ మ్యూజిక్ అది కర్ణాటక సంగీతం అవక్కర్లా హిందుస్థానీ కావచ్చు వెస్టర్న్ మ్యూజిక్ కూడా కావచ్చు ఏ మ్యూజిక్ అని కాదు పాయింట్ అది మనస్సుకి ఉద్వేగాన్ని కలిగించేది కాకుండా మనస్సుని ప్రసన్నతని లయాన్ని కలిగించేది మనస్సు ప్రశాంతంగా ఇట్లా చేసేటువంటి మ్యూజిక్ వినాలి అది కూడా పరిమితంగా వినాలి అంతేకాని ఇలా చెవులకు పెట్టేస్తుంది రోజంతా వింటూ ఉండకూడదు అగ్నిలో హోమం చేసేప్పుడు రెండు నియమాలు శుద్ధమైన పదార్థాన్ని హోమం చేయాలి అది కూడా పరిమితంగా చెయ్యాలి ఈ రెండు నియమాలు పాటిస్తాం ఇంద్రియములు అనే అగ్నుల విషయంలో కూడా ఈ రెండు నియమాల్ని పాటిస్తూ ఉండాలి దాని పేరే దమము అనబడులు నిలబడుతోందండి ఓకే శమహ ఇప్పుడు శమహ అనే లక్షణము అనేది మీరు కొంచెం ప్లే విత్ వర్డ్స్ శమ అనే మాట శ్రమ అనే మాటకి శమ అనే మాటకి చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి శ్రమ అంటే అలసట ఈ శ్రమ అనే మాటలోంచి ఆ రేఫ తీసేశారనుకోండి ఏం మిగులుతుంది శ్రమ శ్రమహ మిగులుతుంది రేఫ రేఫతోటి రేఫ అంటే ఇప్పుడు బాగుందండి రేఫ అంటే రా రాని రేఫ అంట ఈ రేఫతో ఆరంభమయ్యే రెండు పదాలు ఉన్నాయి ఒకటి రమణము రెండు రణము రమణము అంటే భోగములను అనుభవించుట రణము అంటే కలహము కాబట్టి మీరు ఆ శ్రమలోంచి రమణం తీసేయండి అంటే భోగాసక్తి తీసేయండి ఆ శ్రమలోంచి రణం అంటే కలహం తీసేయండి ఇంకా మిగిలింది శమ కాబట్టి మీ జీవితంలో భోగాసక్తిని మీరు పక్కన పెడితే రాగద్వేషాలు బాగా సన్నగిల్లుతాయి కలహాన్ని పక్కన పెడితే మనస్సుకి ఉద్వేగము వికారము కలిగే పరిస్థితి తప్పిపోతుంది అప్పుడు మనస్సు ఎలా ఉంటుందో దానికి శమహ అని అంతఃకరణ ఉపశమ అంతఃకరణము మంట మందుతున్నట్టుగా అలాగ ఉండకూడదు లేకపోతే అలజడి ఆందోళనతో ఉండకూడదు అంతఃకరణలో అలజడి ఆందోళన పెట్టుకోకూడదు అది కొంత మన అధీనంలో ఉంటుంది కొంత ఉండదు మరి మీరు నిర్మాణం చేయడాన్ని బట్టి ఉంటుంది హఠాత్తుగా ఒక్కసారిగా అంతఃకరణలో అలజడి ఆందోళన లేకుండా కావాలి మనకి అంటే రాదు జనులకు ప్రశాంతమైన మనస్సు కావాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలి అలజడి ఆందోళన ఉండకూడదు అని కావాలి కావాలని అందరికీ కావాలి మనకి ఆ లక్ష్యం కావాలి కానీ దాన్ని చేరుకోవడానికి ఉన్న మార్గం అక్కర్లేదు అదే జనులు ఎలా ఉంటారంటే ప్యాకేజ్ చేసేసి గోల్ని హ్యాండ్ ఓవర్ చేసేయాలి మనం చేరుకోదగిన గోల్ని ప్యాకేజ్ చేసి పొట్లం కట్టేసి చేతులు పెట్టేస్తే కాబట్టి మీ మనస్సుకి అలదడి ఎక్కువగా ఉందా ఆ ఉందండి నా దగ్గర ఒక తాయెత్తు ఉంది ఆ తాయెత్తు కట్టుకుంటే మేము వాళ్ళ మనస్సు అలదడి తగ్గిపోతుందంటే రూపాయలు ఇచ్చేసి తాయెత్తు కొనుక్కుపోయి తప్పేసుకుంటాం ఎందుకంటే మనస్సుకి శాంతి ప్రతివాడికి కావాలి కానీ ఆ శాంతి చేరే మార్గం ఏదైతే ఉందో అది అక్కర్లేదు ఆ మార్గం బదులుగా ఏదైనా అడ్డదారి కీలిక ఉపాయం ఉంటే అది కావాలి ఇది ఎలాగంటే నేను మీకు రెండు అడ్వర్టైజ్మెంట్లు చూ నేను చూస్తూ ఉంటాను కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ రెండు కమర్షియల్స్ అవి చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యమే ఒకటి మీరు ఎక్సర్సైజ్ చేయనక్కర్లేదు రెండు మీరు ఏది కావాలంటే అది ఎంత మొత్తంలోనైనా తినచ్చు కానీ మీ బరువు తగ్గిపోవడానికి మాది కూచి అని ఒక ప్యాచ్ ఒక తమ్ముతాడు ఆ ప్యాచ్ కట్ చేసుకుంటే బరువు తగ్గిపోతుంది కాబట్టి మనకేం కావాలి బరువు తగ్గడం మనకు అవసరం వీ వాంటట్ బరువు నేను తగ్గాలి ఆ గోల్ నాకు కావాలి ఆ గోల్ని రీచ్ అయ్యేటువంటి పాట్ ఏమిటి మార్గం ఏమిటి మీరు ఎక్సర్సైజ్ చేయుట మితమైన ఆహారము తిముతా ఇది ఆ పాత్ ఆ పాత్ మాకు ఆ గోల్ కావాలి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఇంకో అడ్వర్టైజ్మెంట్ నేను నిన్ననే చూశాను చూసి చాలా శాడ్గా ఫీల్ అయ్యాను అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఉండకూడదు సొసైటీలో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మీకు డయాబెటీస్ ఉన్నదా మీరు డయాబెటీస్ నివారణ కోరుకుంటున్నారా అనే ప్రశ్న కింద మీరు ఏ భోజనమైనా తినేసి కూడా డయాబెటీస్ దూరంగా ఉంచాలనుకుంటున్నారా ఇంకొకటి ఎక్సర్సైజ్ లేకుండానే డయాబెటీస్ దూరంగా ఉండాలనుకుంటున్నారా అని కింద టెలిఫోన్ నెంబర్ ఇచ్చాడు అది కావాలందరికీ కాబట్టి డయబెటీస్ మనకి రాకూడదు అది అది లక్ష్యం దానికి పాస్టేమిటి డైలీ ఎక్సర్సైజ్ చేయటము ఆహారం విషయంలో నియమాన్ని పాటించడము ఇది మార్గం మార్గం జనాలకు ఒక్కర్లేదు కానీ లక్ష్యం మాత్రం కావాలి ఈ పద్ధతి మారనంత వరకు మనిషి జీవితంలో బాగుపడడం అనేది కుదరదు అర్థమైందంటే పాయింట్ అర్థమైందా ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు క్షమహ అంటే మనస్సు శాంతంగా ఉండాలి శాంతము లేక సౌఖ్యము లేదు మనస్సు శాంతంగా ఉండాలి మనస్సు అలజడిగా ఆందోళనగా అల్ల కల్లోలంగా ఉండకూడదు మనస్సులో కంగారు వేగము ఉండకూడదు మనస్సు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండాలి ఇది మన గోలు ఈ గోలు ఈ లక్ష్యం మనకి ఎందుకు అవసరం జీవితంలో మనకు ఉండే సంపదలను మనం హ్యాపీగా భోగించాలంటే అంటే కూడా మనస్సు ఇలాంటి మనస్సు జీవితంలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఇటువంటి మనస్సు అత్యావశ్యకం ఎందుకంటే రోగాలన్నీ మనస్సులోనే ఆరంభం అవుతాయి మనస్సులో ప్రారంభమయ్యి బీజము మనస్సులో ఉంటుంది సకల రోగములకు కూడా ఫైనల్గా అవి అంకురించి పెరిగినప్పుడు దేహంలోకి వస్తాయి ఆరంభం మటుకు మనస్సులోనే ఉంటుంది కాబట్టి మీ మనస్సు అలజడి ఆందోళనలు లేకుండా ఉంటే మీకు శరీర ఆరోగ్యం బాగుంటుంది తర్వాత మీకు ఇంట్లో వాతావరణం కూడా చాలా బాగుంటుంది అందరితోటి ప్రేమ అనురాగాలతో మీరు ఉండగలుగుతారు కలహాలు ఏమి ఉండవు ఇంట్లో కూడా శాంతి నిర్మాణం అవుతుంది ఇవి ఇమీడియట్ రిజల్ట్స్ మీకు ఇమీడియట్ ఫలం ఆ తర్వాత మీరు కొంత వేదాంతాన్ని అధ్యయనం మీరు ధ్యానం చేసుకుంటే మనస్సుతో ధ్యానం బాగా చేసుకోగలుగుతారు ధ్యానములను మీకు చక్కటి నిష్ఠ కుదురుతుంది మంచి సంతోషంగా ఉంటుంది తర్వాత వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఆత్మస్వరూపము ఇత్యాదులు మీకు చక్కగా అనుభవానికి దగ్గర ఉంటాయి ఆ అంతర్దృష్టి మీకు కలుగుతుంది చూడండి ఇన్ని ప్రయోజనాలు ఇంతటి ఆశీస్సు మనకి మనస్సు మీద ఆధారపడింది ఎలాగా మనస్సు శాంతముగా ఉండవలేము ఇప్పుడు చెప్పండి మనస్సు శాంతంగా ఉండడం మీకు అందరికీ కావాలక్కర్లేదా కావాలి లక్ష్యం కావాలి మార్గం కావాలక్కర్లేదు మార్గం వద్దు అంటే కూడా మార్గం కూడా కావాలి అవునండి మరి మార్గం అంటే ఏమిటో చెప్పమంటారా మీరు ఓపెన్ మైండ్ పెట్టుకుని వింటారంటే చెప్తాను మొదటిది మీరు కలహించడం మానేయాలి కాన్ఫ్లిక్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మీరు మానేసేయాల్సి ఉంటుంది అంటే వెంటనే అది ఎలాగండి మరి వాడు దుష్టుడైతే అని మీరు అన్నారంటే మీరు మీరు యూ టు ఎనీ కదా అర్థం కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు ఎందుకంటే మీరు కలహం పెట్టుకుంటే చిన్న విషయంలో కూడా కలహం మీరు పెట్టుకుంటే మీ మనస్సుకి ప్రశాంతి ఎన్నటికీ రాదు మనస్సులో చాలా ఉద్వేగం పెరిగిపోతుంది యస్మాోద్విజతే లోక లోకాన్నోద్విజతే చబట్టి కలహం నుండి పూర్తిగా దూరంగా ఉండాలి మరి కలహం నుంచి దూరంగా ఉంటే మాకు లాస్ వస్తుందంటే ఏమిటి లాస్ వస్తుంది కొంత డబ్బు లాస్ వస్తుంది కొంత డబ్బు పోయినా మనశ్శాంతిని నిలబెట్టుకోవడం ముఖ్యమండి మనస్సు అది హృదయము హృదయము చాలా విలువైనది కోశానామతి కోశం హృదయం కోశం పరిరక్షత హృదయం కోశం ఇది ట్రెషర్ మనస్సు లేక హృదయం అనేది ట్రెషరు అన్ని ట్రెషర్స్ కంటే ఎక్కువ విలువైన ట్రెషర్ ఇది ఈ ట్రెషర్ని మీరు రక్షించుకోండి బాహ్యమైనటువంటి సంపదలు కొంచెం ఇటువంటిలో తిరుగుతూ ఉంటాయి లక్ష్మి చెంచలం ఒకసారి మన దగ్గర ఉంటుంది ఇంకోసారి ఇంకోటోటు ఉంటుంది లక్ష్మి తోట తిరుగుతూ ఉంటుంది చెంచలంగా ఉంటుంది లక్ష్మి ఒక స్థిరంగా ఉండదు కాబట్టి కొంత ధనం మన నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినా నష్టం లేదు మనకి మాత్రము అంటే శాంతి ముఖ్యము ఇంకా శాంతిని మనం కోల్పోరా కాబట్టి కలహము ఉండరాదు మార్గం చెప్తున్నాను నేను ఊరికే చూసేగా చెప్తున్నా చాలాసార్లు చెప్పిందే మళ్ళీ కూడా వస్తూ ఉంటుంది రెండవది మౌనంగా ఉండాలి అధికమైన సంభాషణం వల్ల మనస్సులో వేగం పెరిగిపోతుంది కాబట్టి మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలంటే మీకు సెల్ ఫోను ఉండకూడదు సెల్ ఫోన్ అంటే అలా ఉంటుందో తెలుసునండి హాఫ్ ఏ పైసా పర్ మినిట్ అంటాడు హాఫ్ పైసా పర్ మినిట్ అంటే మీరేమనుకుంటారు ఎంత మాట్లాడినా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది ఎనీ టైమ్ ఫ్రీ మినిట్స్ అంటాడు అంటే మీరు ఎప్పుడైనా మాట్లాడేసేయచ్చు ఫ్రీయే కొంతమంది రాత్రి పచ్చి తర్వాత ఫ్రీ అంటే వీళ్ళు నిద్రపోవడం మానేసి రాత్రి పదింటి దగ్గర నుంచి పదకొండు దాకా మాట్లాడే అప్పుడు పడుకుంటాడు అప్పుడు పడుకుంటే నిద్ర పట్టదు ఎందుకని రాత్రి పదింటి నుంచి పదకొండు గంటల దాకా టెలిఫోన్ మీద మాట్లాడిస్తే నిద్ర పట్టదు రైల్లో వెళ్తుంటే కూడా ఎదరవాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి వివేకం కూడా లేకుండా మాట్లాడిస్తూ ఉంటారు సెల్ ఫోన్స్ ఈ సెల్ ఫోన్ సిట్ హ్యాస్ బికమ్ ఐ నేషనల్ మెలాయిస్ ఒక సమాజానికి పట్టిన ఒక పేడ అన్న స్థితికి చేరుకున్నది ఇక్కడ సమాజం పాయింట్ కాదు ఇది నివృత్తి ధర్మం నివృత్తి ధర్మం సమాజ ధర్మం కాదు నివృత్తి ధర్మం వ్యక్తిగత ధర్మం సమాజ ధర్మం కాదు కాబట్టి సమాజం పాయింట్ కాదు మీరు సెల్ ఫోన్ అత్యవసరమైనప్పుడు మాత్రమే వినియోగించాలి సెల్ ఫోన్ వల్ల మీ మనస్సు ఆందోళనకు ఉద్వేగానికి గురవుతోందా అది మీరు చూసుకోవాల్సి ఉంటుంది సెల్ ఫోన్ మాట్లాడటం తగ్గిస్తే మీకు ధ్యానం బాగా కుదురుతుందేమో మీరు పరిశీలించాల్సి ఉంటుంది సో ఈ మార్గాన్ని పట్టుకోవాలి మీరు లక్ష్యం పట్టుకుంటే లక్ష్యం దొరకదు మార్గం పట్టుకోవాలి అయితే జనాలకి మార్గం అక్కర్లేదు దే వాంట్ ద రిజల్ట్ దే డోంట్ వాంట్ ద పాట్ ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు వేదాంతం అంటే మ్యాజిక్ ఏం కాదు పీపుల్ వాంట్ మ్యాజిక్ ఎవడో హడు ఉంటాడు నేను మీకు మ్యాజిక్ ఇస్తానంటాడు జనం అందరూ అక్కడికి పరికులు తీస్తాను సో కాబట్టి శమ శంకర్లు ఏమంటున్నారంటే అంతఃకరణస్యం ఉపశమ మనస్సు సైలెంట్ అయిపోవాలి నేను ఆరోధ్యాయం పాఠం చెప్పే రోజుల్లో మీకు చుక్ సాధన అని సైలెన్స్ మెడిటేషన్ సైలెంట్ మెడిటేషన్ అని అనేక మెడిటేషన్స్ నేను చేయిస్తూ ఉండవండి మీరు ఇంకొకసారి ఆరోధ్యాన్ని విజిట్ చేసి మీరు మనస్సు ఎడల ఆ ఉపశమాన్ని మీరు సంపాదించాల్సి ఉంటుంది సో నాకెవరిలో ఒక అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు నేను ఈ ఆరోధ్యాయం పాఠం విన్నానండి నాకు మనస్సు అంతా కూడా చాలా అలజడిగా ఆందోళనగా ఉండేది కానీ మొదటి రోజు నుంచి ఎందుకనో ఈ ఆరో అధ్యాయం మనకి మార్గం చూపిస్తుంది అని నాకు ఆశతోటి నేను శ్రద్ధగా విన్నాను ఇప్పుడు నా మనస్సులో చక్కటి పరివర్తన వచ్చింది నా మనస్సు ఈవరకు అంతటి అలజడి ఆందోళనలు లేకుండా అంతటి అశాంతిని సృష్టించకుండగా తను ప్రశాంతంగా ఉంటుంది నన్ను కూడా ప్రశాంతంగా ఉండగిస్తుంది మనస్సు అని నాకు ఆమె ఫోన్ బట్టి నేను మీకు మనం చేసేది ఏమిటంటే మీరు ఇంకొకసారి ఆరో అధ్యాయాన్ని విజిట్ చేయండి అవసరమైతే ముఖ్యంగా మనస్సు ఆందోళనగా ఉండే సందర్భం వచ్చినప్పుడు దట్ ఈస్ ది టైమ్ వెన్ యూ హ్యావ్ టు ఎగ్జామ్ ది హోల్ హోల్ థింగ్ సో ఈ మనస్సు ఉంది దీనికి ఆందోళన వచ్చింది ఎందువల్ల అని కాబట్టి మనస్సుకు ఆందోళనలు రెండు రకాలుగా వస్తాయి మనస్సులో హైపర్ యాక్టివిటీ రెండు రకాలుగా వస్తుంది ఒకటి బ్రెయిన్లో ఉండే కెమికల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ బ్రెయిన్ బయోకెమిస్ట్రీ డిస్టర్బ్ అవుతుంది ఒక డపోమిన్ ఇలాంటివి కెమికల్స్ ఉంటాయి అవి ఉండాల్సిన తక్కువ ఉండడమో ఎక్కువ ఉండడమో దాంతో మంచి యాంగ్జై మనిషికి యాంగ్జైటీ వచ్చేస్తుంది తర్వాత ఇంకా అనేకములైన అక్సెసివ్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తాయి ఆ స్లీప్లెస్నెస్ కూడా రావచ్చు యాంగ్జైటీ కారణంగా అటువంటిప్పుడు వేదాంతం పనికి రాదు అటువంటిప్పుడు మీరు డాక్టర్ గారిని కలిసి ఏదైనా మందు వాడుకుంటే సరిపడుతుంది అది ఫిజికల్ అంటే బయోకెమికల్ డిసార్టర్ కానీ వేదాంతం అటువంటి వాటికి మనకి రాదు అది ఒకటి గమనించాల్సి ఉంటుంది రెండవది మీకు మనస్సు యొక్క ఆందోళన మీకుండే సంసారాసక్తి వల్ల వస్తుంది మీకు తీవ్రమైనటువంటి రాగద్వేషాలు ఉండడము డబ్బు మీద వ్యామోహం ఉండడము నేను చెప్పిన మాట ఇంట్లో వాళ్ళందరూ వినాలనేటువంటి ఒక మూర్ఖత్వము పట్టుదల ఉండడము ప్రతిదానికి విల్లి కజ్జా పెట్టుకునే లక్షణం అవసరం ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్లను నొక్కేస్తూ మాట్లాడేస్తూ ఉండడము ఈ రకమైనటువంటి సంసారం వ్యామోహం ఏదైతే ఉన్నదో దీనివలన మనస్సులో తీవ్రమైన అలగిడి ఆందోళన నిర్మాణం అవుతుంది అది కొట్టుకున్న మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు కూడా మీకు ఏ హెల్ప్ చేయలేరు అని మీకు మూడు ఆల్టర్నింగ్ డ్రగ్స్ ఇస్తే దానివల్ల ఉపకారం ఉండదు ఆ సందర్భంలో మీకు ఉపకారం ఉండేది వేదాంత అక్లాసే కాబట్టి మీ మనస్సు యొక్క స్థితిని మీరే అంచనా వేసుకుని జనరల్గా మనకున్న సమస్య సంసారం వ్యామోహమే మనకున్న సమస్య మొదటి రకం ఫిజికల్ బయోసెమికల్ సమస్య మనకి అదుదుగా ఉంటుంది ఎప్పుడైనా అది అది కొన్ని వయస్సు సందర్భాన్ని బట్టి మిడిల్ ఏజ్లో ఎప్పుడైనా అలా రావచ్చు ఓల్డేజ్లో అలా రావచ్చు అలాంటిది ఏదైనా వచ్చినట్లయితే మీరు కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకుండా లోపల ఒక ఘర్షణ పెట్టుకోకుండా చక్కగా ఎవరినైనా డాక్టర్ గారిని సలహా తీసుకుని మందు తీసుకోవడంలో సత్యం లేదు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెంట్ లివింగ్ వెన్ యూ నీడ్ టు సీక్ హెల్ప్ యూ షుడ్ సీక్ హెల్ప్ ప్రెస్టీజీ మీద ఉండకూడదు యూ షుడ్ సీక్ హెల్ప్ అది ఆ పరిస్థితి వేరు దాన్ని దీన్ని మీరు కన్ఫ్యూజ్ చేయకూడదు సంసార ఆసక్తి ఎవరెవడో కొనుక్కోకూడంలో లేకపోతే కూతురు ఎక్కడో అమెరికాలోనో లేదా ముంబైలోనే ఉంటారు అసమానం వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే సో మొన్న ఒక చిత్రమైన సంఘటన జరిగిన తర్వాత నేను చాలా రిగ్రెట్ అయ్యాను కూడా ఒక అమ్మగారు పెద్దామే బెడ్రిడ్ అని ఉన్నారు ఆమె రాలేరు మీరు వారిని ఒకసారి దర్శించాలి వారు మిమ్మల్ని దర్శించాలని కోరుకుంటున్నారు అని నాతో చెప్తే నేను పరిగెత్తుకు వెళ్ళాను ఎందుకంటే పాపం వారు రాలేరు వారు రాలేనప్పుడు వెళ్ళడం నా డ్యూటీ ఎండగా ఉన్నా కూడా నేను పరిగెత్తుకు వెళ్ళా వెళ్ళి చూసి మాట్లాడి ఈ మాట మాట వచ్చి చాలా సంతోషం మీరు వచ్చారు స్వామీజీ తను నాకేదో పండవ ఫలం ఇచ్చారు బాగానే ఉంది అలా అన్నారు స్వామీజీ మనస్సు చాలా ఆందోళనగా ఉంటుందండి చాలా అలదిడిగా ఉంటుంది కారణం ఏమిటండి అని ఎలాగండి అని అడిగాను అడిగితే నేను చెప్పాను ఆమె పక్కనే ఒక వైర్లెస్ టెలిఫోన్ రిసీవరు సెల్ ఫోను రెండూ ఉన్నాయి ఆమె మంచం మీదే ఫీజ్ ఎయిటీ ఇయర్ ఓల్డ్ ఈ రెండూ ఉన్నాయి నేను అన్నాను ఈ రెండు ఇక్కడున్నా ఏమిటండి అన్నీ అంటే ఇప్పుడే మా అమ్మాయితో మాట్లాడానండి అన్నారు అప్పుడు కొడుకు కోడలతో జీవిస్తూ అమ్మాయితో మాట్లాడారంటే అది మతలబ్బు అక్కడే తెలిసిపోయిందా లేదా మపల మున్నట్టా లేనట్టా కొడుకు కోడలతోటి జీవిస్తున్నప్పుడు కోడలతో మాట్లాడాలి కానీ అమ్మాయితో మాట్లాడేందుకు నేను అన్నాను మీ అమ్మాయితో మీరు ఎప్పుడు మాట్లాడతారనంటే నేను ఒకసారి ఫోన్ చేస్తాను మా అమ్మాయి ఒకసారి ఫోన్ చేస్తుంది రోజుకు రెండుసార్లు మాట్లాడతాను బొంబాయిలో ఉన్న అమ్మాయితో రోజుకు రెండుసార్లు సెల్ ఫోన్ మీద మాట్లాడుస్తూ ఉంటే మరి ఇంకా మీ మనస్థితికి ప్రశాంతి ఎక్కడి నుంచి వస్తుందండి ఎలా వస్తుంది అన్నిటికీ రాదు అన్నిటికీ రాదు ఆ మాట చెప్పాను వారితో తర్వాత నేను తల కొట్టుకున్నాను అయ్యయ్యో ఎందుకు చెప్పాను నేను అలా చెప్పుకపోయింది పోవాల్సింది పాపం పెద్ద వయస్సు వారి మనస్సుకి కష్టం కలిగించేదేమో నేను చాలా రిగ్రెట్ అయ్యాను ఆ రోజంతా నా మనస్సు అంతా కలిసి కానీ చెప్పింది మాత్రం సత్యం ఎవడో ఒకటి చెప్పాలి నేను పాపాల భైరం ఉండి ఆ పుచ్చి నామి నేను చెప్పాను ఇంకెవరికి ఆ మాట చెప్పేటువంటి ధైర్యం లేకపోయింది ఆ పంపలో నేనే చెప్పాల్సి వచ్చింది వెళ్ళి మిగతా వాళ్ళకి ఆ మాట చెప్పి ధైర్యం లేకపోయింది ఎందుకంటే పాపం పెద్ద ఆమె మనస్సును కష్టపెట్టిన వాళ్ళం అవుతామని వాళ్ళు చెప్పలేదు అది నాకే చెప్పించారు అంటే వాళ్ళు చెప్పించలేదు భగవంతుని చెప్పించారు నాకే సో మనుష్యులలో మనస్సు యొక్క అశాంతా కూడా స్వయంకృతాపరాధమే మీరు స్వయంగా అశాంతిని నిర్మాణం చేసుకుంటూ ఓ వైపు నుంచి ఇంకోవైపు నుంచి మాకు శాంతి లేదని కంప్లైంట్ చేస్తూ ధ్యానం కుదరట్లేదు దేవుడు కుదరట్లేదు దెయ్యం కుదరట్లేదు అని కంప్లైంట్ చేస్తే యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు కంప్లైన్ ఆల్సో కాబట్టి మీరు ప్రశాంతంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే శమహ అంటే అంతరింద్రియస్య ఉపశమ దీనికి మనస్సు ప్రశాంతంగా ఉండే ఉపాయం సంసారానికి సంబంధించినటువంటి ఆలోచనలను కట్టిపెట్టుట కేవలము భక్తి వివేకము వైరాగ్యము ఈ మూడింటికి సంబంధించినటువంటి భావ భావములను క్రమంగా ప్రోగు చేసుకుంటూ ఉండటము వీలైనంత వరకు మనస్సుని వాటివైపే ప్రసరింపజేస్తూ ఉండటము తర్వాత ఆ సంసారానికి సాంసారిక భోగ చింతనాలను ధనానికి సంబంధించిన చింతనలను ఆసక్తి ఆసక్తి అంటే అయమ్మ పుత్ర ఇయ్యమ్మమ్మ పుత్రి అంటో వాళ్ళ జీవితాలు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ఇంకా మనం వాళ్ళ జీవితంలో హస్తక్షేపం చేస్తూ వాళ్ళని శాసించే ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద మానసికమైన పరాధీనత పెట్టుకుని వాళ్ళు మాట్లాడారని మాట్లాడలేదని కంప్లైంట్లు చేస్తూ ఆ రకంగా మనం ఉన్నట్లయితే మన మనస్సుకి ఎన్నిటికీ విశ్రాంతి లభించదు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించేయటము వాళ్ళ దాన్ని వాళ్ళను ఉండనివ్వడము ప్రేమిస్తాము ఆశీర్వదిస్తాము అంతా మానసిక పరాధీనత మా సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ ది నియర్ అండ్ డియర్ దానివల్ల మనస్సుకి చాలా అశాంతి నిర్మాణం అవుతుంది మీరు ఆలోచించండి వన్ మేజర్ సోర్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఏమంటే సైకలాజికల్ డిపెండెన్స్ అపాన్ ది నియర్ అండ్ డియర్ కాబట్టి ఆ విధంగా అనాసక్త యోగాన్ని అస్పర్శ యోగము అంటారు అనాసక్త యోగము అనాసక్తస్త కార్యం కర్మ కరోతు కర్తవ్యకర్మను మనం చేసేస్తాము మనం నిశ్చింతగా ఉండిపోతాం అనాసక్తంగా ఉండిపోతాం అలా ఉండడాన్ని అభ్యాసం చేసి మౌనాన్ని అభ్యాసం చేసి సాంసారిక చింతనల నుండి మనస్సును వెనుకకు మరల్చి ఆ ఈశ్వరుని ఏడల భక్తి నామ నామములు చేయుట మెకానికల్గా నామాన్ని చేస్తే ఉపయోగం ఉన్నది మనస్సును పెట్టి ప్రేమతో నామాన్ని చేయుట తర్వాత వివేకము వైరాగ్యము దానికి సంబంధించినటువంటి మననము శ్రవణము నివిధ్యాసనము ఆ రకంగా జీవితాన్ని సమాజము యొక్క హల్చల్ నుంచి వెనుకకు మరల్చి నివృత్తి ప్రధానంగా జీవించినప్పుడు మాత్రమే శమము అనే లక్షణం మనకు అలవడుతుంది ఆ విధంగా అలవడింది అంటే ఎవరిలోనైనా మీకు శమము కనపడింది అంటే మీరు వెంటనే గుర్తుపట్టచ్చు వీరి ఎందు ఈశ్వరుని యొక్క కృప పూర్ణముగా ఉన్నది శమ తర్వాత సుఖం దుఃఖం సుఖ దుఃఖములు కూడా భగవంతుడి నుంచే వస్తాయి ఇవన్నీ ఈశ్వరుల నుంచే వస్తాయి రెండు శంకర్లు అంటారు సుఖం ఆహ్లాద దుఃఖం సంతాప సో మనస్సులో ఒక తాపము అంటే ఒక అశాంతి అలజడి ఆందోళన అది దుఃఖము సుఖము అంటే ఆహ్లాదము అంటే మనస్సులో ఒక ఉల్లాసము ఒక ఉత్సాహము ఉల్లాసము అది సుఖము సో ఈ రెండు కూడా మనస్సులో వస్తాయి మనస్సులో వచ్చిన సుఖము తత్కాలం ముందు మాత్రమే ఉంటుంది ఎక్కువసేపు ఉండదు కొంతసేపు ఉంటుందంటే మళ్ళీ పోతుంది ఆ మనస్సులో వచ్చినటువంటి దుఃఖం కూడా ఎంతో కొంతసేపు ఉంటుంది పోతుంది ఇప్పుడు సుఖం వచ్చింది అనుకోండి ఎలా వచ్చింది మనం పూర్వంలో చేసిన కర్మల ఫలరూపంగా వచ్చింది అయితే ఈశ్వరుడు కర్మ ఫలదాత కాబట్టి మనకు ఎక్కడి నుంచి వచ్చినట్టు సుఖం ఈశ్వరు నుంచి వచ్చింది కాబట్టి ఈశ్వరు నుంచి ఏది వస్తే అది ఉపాదేయము అంటే దానిని మనం ప్రసాద బుద్ధితో స్వీకరించాలి అది ప్రసాదము అనే భావనతో స్వీకరించాలి అయితే ఎందుకని సుఖము అన్నది దేవుడు మనకిచ్చాడు ఒక సంపద ఒక ఆశీర్వచనం మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి అది మనం ప్రేమతో స్వీకరించాలి దుఃఖం మాట ఏమిటంటారు సో క్లషర్ ఈజ్ డివైన్ థేన్ ఈజ్ ఆల్సో డివైన్ ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం ఎవళ్ళిస్తారు సూర్యుడిస్తారు వర్షాకాలం ఎవళ్ళిస్తారు సూర్యుడే ఇస్తాడు శీతకాలం కూడా సూర్యుడే ఇస్తాడు సూర్యుడు అనుగ్రహం వల్లనే మనకి మూడు వేసవి శీతము ఉష్ణము రెండు కూడా లభిస్తాయి సూర్యుడు అనుగ్రహిస్తే శీతాన్ని ఇచ్చేయడనో ఉష్ణాన్నిచ్చేయడనో మీరు అనుకోకూడదు రెండు కూడా సూర్యుని యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తాయి సరిగ్గా అదేవిధంగా పొగలు రాత్రి రెండు సూర్యుని అనుగ్రహమే ఆయన అనుగ్రహించి ఆయన అస్తమించినట్టు అస్తమించాడు కాబట్టి మనం వెళ్ళి రెండు మిత్రులు తిని పడుకుని నిద్రపోతాం ఆయన అస్తమించకుండా అలాగే కూర్చున్నాడు అనుకోండి నిద్ర లేకుండా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి పొగలు రాత్రి రెండూ సూర్యుని అనుగ్రహమే అదేవిధంగా సుఖము దుఃఖము అనే మానసిక స్థితులు ఏవైతే ఇవి మన జీవితంలో నిరంతరం వస్తూ ఉంటాయి ఈ రెండు కూడా ఈశ్వరుని అనుగ్రహమే అని మనం గుర్తించాలి ఇది చాలా వెయిటీ టాపిక్ సుఖ దుఃఖములు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది కొంచెం కాషస్ గా మనం హ్యాండిల్ చేయాల్సిన టాపిక్ ఇది ఎందుకంటే మన జీవితంలో ప్రతి అడుగులోనూ అవసరమైన టాపిక్ అది దీన్ని మళ్ళీ శనివారం అడిగిపో విస్తారంగా మనం వ్యాఖ్యానం చేసుకుందాము ఓం పూర్ణ మూర్ణ మిదం పూర్ణ